అస్సలం అయికు వరహతుల్ వబర్కత అల్హందు వలం అలా రసూలిల్లా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి శీర్షికలో కూడా మనం నరకంపై వేయబడే వంతెన గురించే తెలుసుకుంటూ ఉన్నాము అయితే ఈరోజు మనం మరికొన్ని విషయాలు ఏవైతే తెలుసుకోబోతున్నామో వాటిలో మొట్టమొదటి విషయం ఆ వంతెనను తొలిసారిగా దాటేవారు ఎవరు దీని గురించి ప్రవక్త మహానీయ మహమ్మద్ సల్లాహు అలైవసలం ఒక పొడవైన హదీసులో పరలోకంలో సంబంధించే కొన్ని విషయాలను వివరంగా ప్రస్తావిస్తూ వంతెన విషయం వచ్చినప్పుడు ఇలా తెలిపారు ఫ అనవ ఉమ్మతి నేను మరియు నా అనుచర సంఘం అందరికంటే ముందు ఈ వంతెనను దాటుతాము అల్లాహో అక్బర్ మహాశివులారా లక్షకు పైగా ప్రవక్తలు ఈ లోకంలో వచ్చిపోయారు చిట్ట చివరి ప్రవక్త మొహమ్మద్ సొల్లహు అలీహి వసల్లం ఇక ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆ ప్రవక్తను ఆ ప్రవక్తపై సంపూర్ణం చేయబడిన ఇస్లాం ధర్మాన్ని స్వీకరించడమే తప్పనిసరి అయితే గమనించండి ఆ ప్రవక్త మహానియ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం అందరి ప్రవక్తల కంటే ముందు మరియు ప్రవక్త మొహమ్మద్ సల్హల్లం వారి యొక్క అనుచర సంఘం అంటే మనం ఇతర అనుచర సంఘాల కంటే ముందు వంతెనను కూడా దాటంలో ముందుగా ఉంటాము ఇదే వంతెన గురించి మరీ తెలియజేస్తూ ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం తెలిపారు వలాయత కల్లము య ఇదిన్ ఇల్ల రుసుల్ ఆ వంతెన దాటుతున్న సందర్భంలో ఆ సమయం వచ్చినప్పుడు ప్రవక్తలు తప్ప ఇంకా ఎవరూ మాట్లాడలేరు అంతటి భయంకరమైన సమయం ఎవరు మాట్లాడలేరు ప్రవక్తలు మాట్లాడుతారో వారికి మాట్లాడే అటువంటి శక్తి అల్లాహ ప్రసాదిస్తాడో అప్పుడు ఆ ప్రవక్తలు కూడా ఏం మాట్లాడతారు అల్లాహుమ్మ సలిం అల్లాహుమ్మ సలిం అంటే ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో ఓ అల్లాహ్ మమ్మల్ని కాపాడుకో ఆ తర్వాత ఆ వంతన వివరాలు ఏవైతే మనం గత కార్యక్రమంలో విన్నామో వాటిని ప్రస్తావించారు ప్రక్త సల్లాహ అలూ సలం ఆ తర్వాత తెలిపారు ప్రజలు తమ కర్మల ప్రకారం దాన్ని దాటుతారు అయితే విశ్వాసులు విశ్వాసం తర్వాత ఎన్ని సత్కార్యాలు ఎక్కువ చేస్తారో అదే అదేవిధంగా వారు ఎక్కువ వేగంతో వెళ్ళి దాని నుండి మోక్షం పొందుతారు ఇంకా మహాశివులారా ప్రవక్త మొహమ్మద్ సల్లహు అలైవలం వారి అనుచర సంఘంలో ప్రవక్త తరువాత ప్రవక్త అనుచర సంఘంలో తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు ఎవరు ఆ వివరణ కూడా ఆ ప్రస్తావన కూడా హదీత్లో వచ్చి ఉంది సహీ ముస్లిం షరీఫ్లోని ఉల్లేఖనం ఒక యూదుడు ప్రవక్త సల్లల్లాహు అలీ ఉస్లం వద్దకు వచ్చి కొన్ని ప్రశ్నలను అడిగాడు అప్పుడు ఒక ప్రశ్న మొట్టమొదటిసారిగా ఎవరు ఆ వంతెనను దాటుతారు అని అప్పుడు ప్రవక్త సల్లల్లాహు అలైవలం తెలిపారు ఫుకరా ఉల్ ముహాజిరీన్ మక్కా నుండి వలస వచ్చిన ఫుకరా ఉల్ మొహాజిరీన్ మదీనాకు వలస వచ్చిన వారిలో బీద వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు అందరికంటే ముందు ఆ వంతెనను దాటుతారు అని ప్రవక్త సల్లల్లాహు అలి వసలం తెలిపారు మహాశైలారా ప్రవక్త మహానియ మహమ్మద్ సల్లాహు అలీ వసల్లం వారు ఈ వంతెనకు సంబంధించిన ఏ ఏ వివరాలైతే మనకు తెలిపారో వాటిని చదువుతూ పోతే అల్లాహు అక్బర్ ఇంకా ఎన్నో వివరాలు మన ముందుకు వస్తూ ఉంటాయి ఉదాహరణకు ఆ వంతెనను దాటే విషయంలో ప్రజల్లో నాలుగు రకాల వారు ఉంటారు ఒకరు క్షేమంగా దాటి వెళ్ళేవారు వారికి ఆ వంతెన ద్వారా వంతెన చుట్టుపక్కన ఉన్న కొండ్లు కానీ జారడం కానీ నరకాగ్ని యొక్క జ్వాలలు కానీ ఏవి ఎలాంటి నష్టం చేకూర్చవు అల్లాహకి పర్ అల్లా అలాంటి అదృష్టవంతుల్లో మనల్ని కూడా చేర్చుగాక ఐ మీన్ రెండో రకమైన వారు దాటుతారు కానీ వారిపై మహా ఆపదలు ఇబ్బందులు కష్టాలు వచ్చి పడతాయి మరియు వారు చివరికి ఎలాగో దాటేస్తారు మూడో రకమైన వారు అల్లా వారి నుండి వారిలో కలవకుండా అల్లా మనల్ని కాపాడుగాక ఎవరు దానిని దాటకముందే నరకంలో పడిపోయేవారు ఈ మూడు రకాల వారి గురించి సహీ బుహారిలో ప్రస్తావన వచ్చి ఉంది అయితే ఇక నాలుగో రకం వారు ఎవరు ఈ నాలుగో రకం వారి గురించి సునన్ అభిదావులో వచ్చిన హదీఫ్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైవసం తెలిపారు జహన్నం హుజ మిమ్మా కాల్ ఎవరైనా ఒక ముస్లింపై శ్రద్ధగా వినండి ఈ అధీతును మనలో చాలా మందిలో ఇలాంటి దుర్గుణం ఉంది అల్లా తల మనందరినీ కూడా కాపాడుగాక ఎవరైతే ఒక ముస్లింపై అపనింద వేస్తాడో అపనింద వేయడం ద్వారా ప్రజల్లో అతన్ని అవమానపరచాలి అని అతని పరువు మానాలను మట్టిలో కలపాలని అతని యొక్క ఉద్దేశం ఉంటుంది అలాంటి వ్యక్తిని నరకంపై వేయబడిన వంతన మీద ఆపుకోవడం జరుగుతుంది అల్లాహో దాటకుండా అతన్ని ఆపివేయడం జరుగుతుంది హత్త యహ్రుజమిమ్మ కాల్ ఎంతవరకు అతన్ని ఆపడం జరుగుతుంది ఆ ఆపివేయడంలో అతనిపై ఎన్ని కష్టాలు ఎన్ని ఆపదలు వచ్చి పడతాయి అల్లాహోకి బర్ ఎంతసేపు ఆపడం జరుగుతుంది అతడు ఎలాంటి అపనింద వేశాడో మరియు ఆ అపనింద వల్ల ఆ ముస్లింకి ఎంత అవమానం ఏర్పడిందో అదంతా అతని నుండి దూరమయ్యే వరకు అల్లాహోకిబరం అది ఎంత టైం పడుతుందో ఆ మధ్యలో ఎన్ని కష్టాలు వచ్చి పడతాయో అల్లాకే చాలా తెలుసు ఈ హదీజ్ ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటి మనం ఒకవేళ వేగవంతంగా ఈ వంతెనను దాటాలని కోరుకుంటే మన నాలుకను కాపాడుకోవాలి ఇతరులప్పట్లా మన హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుకోవాలి ఎవరిపై ఎలాంటి అపనింద వేయకుండా మనం జాగ్రత్త పడాలి మహాశివులారా ఒక్కొక్క హదీసును చదువుతూ ఉంటే వాస్తవానికి మనలో ఎంతో మార్పు రావచ్చు కానీ ఈ రోజుల్లో ఉన్నటువంటి అతిపెద్ద ఆపద ఆపద ఏమిటంటే మనలో అనేకమంది ఇలాంటి ధర్మ విషయాలను పరలోకానికి సంబంధించిన ఈ వివరాలను చదవడానికి సిద్ధంగా లేరు ఎవరైతే ఏదో కొన్ని ఆపదల ద్వారా కష్టాల ద్వారా ఆ వంతెనను దాటేస్తారో అలాంటి వారి గురించి కూడా కొన్ని వివరాలు హదీత్లో వచ్చి ఉన్నాయి ఆ వివరాల్లోని ఒక విషయం సహిముస్లిం షరీఫ్లో వచ్చిన ఈ హదీత్ ప్రకారం ప్రవక్త సలల్లాహ అలైసలం తెలిపారు తొలిసారిగా ఆ వంతెనను దాటేవారు పిడుగు మాదిరిగా దాటిపోతారు అక్కడ ఉన్న సహాబాలలో ఒకరు ప్రవక్త నేను నా తల్లిదండ్రులను మిమ్మల్ని అర్పింతుగాక బర్ఖ్ ఆ పిడుగు మాదిరిగా దాటడం అంటే ఏమిటి అని ప్రశ్నించాడు అప్పుడు ప్రవక్త సల్లల్లా అలం తెలిపారు ఉరుముతూ ఉన్న సందర్భంలో నీవు పిడుగును చూడవా కను రెప్ప కొ కొట్టే అంతకంటే తక్కువ సమయంలో అది ఎలా మెరుస్తూ వెళ్ళిపోతుంది ఆ విధంగా అని తెలుపుతూ మరికొందరు గాలి వీస్తున్న మాదిరిగా మరికొందరు వారి యొక్క రకాలు తెలుపుతూ ప్రవక్త సల్లల్లాహు వరయూ వల్లం తెలిపారు మహాశివులారా ప్రవక్త సల్లల్లాహు వరయ సల్లం ఎవరు ఎంత వేగంతో వెళ్తారో దాని యొక్క కొన్ని ఉదాహరణలు ఇస్తూ ఇస్తూ తెలిపారు తజ్రీ బిహిం ఆ అమాలుహు వారి వారి కర్మల ప్రకారంగా వారు దానిని దాటుతూ ఉంటారు మరియు మీ ప్రవక్త అంటే ప్రవక్త స్వయంగా తమ గురించి తెలుపుతున్నారు మరియు మీ ప్రవక్త ఆ సందర్భంలో ఆ వంతెన వద్ద ఉంటారు ఫయకూల్ రబ్బీ సలీం సలీం ఓ అల్లా ఓ ప్రభువా కాపాడు నానుచర సంఘాన్ని కూడా కాపాడు అని దువా చేస్తూ ఉంటారు హత అజిజమా చివరికి దానిని దాటే వారిలో కొందరు ఎలాంటి వారు వారి యొక్క కర్మలు వారిని దాటడంలో వారికి ఏ శక్తినీ ప్రసాదించవు అంటే వారి యొక్క విశ్వాసం వారి యొక్క సత్కార్యం అంతా తక్కువగా ఉంటుంది చివరికి ఒక మనిషి ఎలాంటి వాడు వస్తాడంటే అతడు దానిపై నడవలేకపోతాడు నడిచేటువంటి శక్తి కూడా అతనికి ఉండదు ఏం చేస్తాడు అంబాడుతూ ఉంటాడు మహాశివులారా ప్రవక్త ముహమ్మద్ సల్లాహాహ అలీస్లం ఇన్ని వివరాలు ఎందుకు ఇస్తున్నారు మనకు గమనించండి అక్కడ జరిగే ఈ పరిస్థితులను ఇంత వివరంగా ఎందుకు మనకు తెలియజేస్తున్నారు మనం ప్రథమ స్థానంలో అతి వేగంగా దాటి వెళ్ళే వారిలో కలవాలని ఇలాంటి కష్టతరంగా నడవలేకుండా అంబారుతో వెళ్ళే వారిలో మనం కలవకూడదు అని మరి ఇలాంటి పరిస్థితి ఎవరికి వస్తుంది వారి యొక్క విశ్వాసం వారి యొక్క సత్కార్యాలు చాలా తక్కువ ఉన్నాయి గనక మహాశివులారా ఈ హదీత్లో మనిషి నడవలేకపోతాడు అంబాడుతాడు అయితే మరొక ఉల్లేఖనంలో ఉంది హజరత్ అబ్దుల్లా బిన్ మ సౌదర్ అది అల్లాహు ఉల్లేఖించారు చివరికి ఒక మనిషి వాడస్తాడంటే నడిచే శక్తి అతనిలో ఏమీ ఉండదు హత యముర్రు ఆఖిరుహుం యత లబ్బతు అలా బతనిహి అతడు తన కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ కొందరు కాళ్ళు చేతులు లేని వారిని బహుశా చూశాడు కావచ్చు రోడ్డు మీద అడప ఇలా వారు పల్టీ కొట్టుకుంటూ వెళ్తారో ఆ విధంగా వెళ్తారు అని ప్రవక్త సల్ అల్లాహు అల్లూసం తెలిపారు మరో విచిత్ర విషయం ఏంటో తెలుసా ప్రవక్త సల్లహు అల్లూసం తెలిపారు ఆ కడుపు మీద పల్టీలు కొట్టుకుంటూ వెళ్ళే వ్యక్తి అల్లాతో ప్రశ్నిస్తాడంట ఏమని యారబ్బి లిమబత్ అతబీ ఓ ప్రభువా నేను అందరికంటే వెనక ఇంత ఆలస్యంగా పోయే వారిలో నన్ను ఎందుకు చేర్చావు నేను ఎందుకు ఇలా అయ్యాను అప్పుడు అల్లా వైపు నుండి సమాధానం ఏం వస్తుంది నేను నిన్ను ఆలస్యంగా వెళ్ళే వారిలో చేర్చలేదు నేను నిన్ను వెనక ఉంచలేదు నిన్ను వెనక ఉంచింది ఆలస్యంగా చేసింది అమలుక్ నీ ఆచరణ నీ కర్మ అల్లాహోక అందుకు సోదరులారా సత్కార్యాల్లో ముందుకు వెళ్ళండి విశ్వాస మార్గాన్ని అవలంబించండి ఈ రోజుల్లో మనలోని ఎంతమంది ముస్లింలు కూడా నమాజు చేయకుంటే ఏమవుతుంది ఫర్జు చేస్తున్నాము కదా సున్నతులు చేయకుంటే ఏమవుతుంది టోపి పెట్టుకుంటున్నాను కదా గడ్డం లేకుంటే ఏమవుతుంది ఒక్కొక్క విషయం ఏదైతే ప్రవక్త సలసలను వారు ఆదేశించారో ఈ విధంగా ఒక్కొక్క విషయాన్ని విడినాడుకుంటూ ఫలానా మంచి పని చేస్తున్నా ఇది చేయకుంటే ఏమవుతుంది ఇలాంటి ప్రశ్నల్లో ఉన్నారు కానీ ఆ రోజుల్లో తెలుస్తుంది అందరికంటే ముందు స్వర్గంలో వెళ్ళే వారిలో వంతెనను దాటే వారిలో నన్ను ఎందుకు చేర్చలేదు నేను ఎందుకు వెనుక అయ్యాను అంటే అల్లా వైపు నుండి సమాధానం ఏమొస్తుంది ఇన్నీలం ఉబత్ బిక్ నేను నిన్ను వెనుక వేయలేదు నీ కర్మ నీ ఆచరణ నీవు సత్కార్యాల్లో ఏదైతే వెనుక ఉన్నావో అదే ఈరోజు కూడా నిన్ను వెనుక ఉంచింది అల్లాహి మహాశివులారా ఆరోజు ఆ వంతెనను తరంగా దాటడానికి మనం విశ్వాసంలో సత్కార్యాల్లో ముందు ముందుగా ఉండాలి అయితే ఒక విషయం మరచిపోకండి ఈ సత్కార్యాలు మనిష్టానుసారం చేయడం కాదు లా ఇల్లాహ ఇల్లల్లా కేవలం నోటితో పలకడం కాదు ఆరోజు ఆ వంతిన వద్ద కూడా ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం నిలబడి ఉంటారు తమ అనుచర సంఘం గురించి సిఫారసు చేస్తూ ఉంటారు అన్నట్లుగా మనకు అధీతుల ద్వారా బోధపడిన విషయం మీరు కూడా తెలుసుకున్నారు ఆరోజు మనకు ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలీ వసల్లం యొక్క సిఫారసు ఆ వంతెన దాటుతున్న సందర్భంలో కూడా ప్రాప్తించాలంటే మొట్టమొదటి విషయం ఏమిటి సహెబుఖారిలో వచ్చిన హదీఫ్ ప్రకారం మన్ అని అబు హురేరాది అల్లాహుతను అడిగారు అంటే ఓ ప్రవక్త ప్రళయ దినాన మీ సిఫారసును పొందే అదృష్టవంతులు ఎవరు అని అప్పుడు ప్రవక్త సలహు అలైస్ తెలిపారు एवरते लाइला हृदया संकल्प तो संकल शुद्धि तो स्वच्छ चो पठिस्तू उ मरी दावि भावाकोनी अकाल शिर्क दूर उ अला वारे ना सिफारस पो अलामाज पाबंदी चय नमाज అదాన్ పిలుపు ఏదైతే వింటామో అదాన్ పిలుపుకు సమాధానం ఇస్తూ ప్రవక్త సల్లూ అలీ వసల్లం వారిపై దరూద్ చదివి అల్లాహు హివతిల్ని ఎందుకంటే ప్రవక్త సలహు అలైస్ వారు చెప్పారు ఎవరైతే ఇది చదువుతారో హల్ల తలహు షఫా అతి అతని గురించి నా సిఫారసు లభిస్తుంది అని అలాగే ఉదయం సాయంకాలం పది పది సార్లు ప్రవక్త సలల్లాహు అలైవసంపై దరూజ్ చదువుతూ ఉండడం సహ హీథులో ఉంది ప్రవక్త సలహు అలైవలం తెలిపారు మన్సల్లా అలయ్య హీన యుస్బిహు ఆశరన్షరన్ ఎవరైతే ఉదయాన పదిసార్లు సాయంకాలం పదిసార్లు నాపై దరూద్ చదువుతారో అల్లాహుమ్మ సల్లి అల మహమ్మదు వాలా అలీ మహమ్మద్ ఖమ సల్ై తాలా ఇబ్రాహిం వాలా అలీ ఇబ్రాహిమ ఇన్న క హ హ హ హ హ హ హ హ హ హమీదు మజీద్ అల్లాహుమ బబారిక్ అలా మహమ్మదు వాల అలీ మహమ్మద్ ఖమ బారక్ తాలా ఇబ్రాహిం వాలా అలీ ఇబ్రాహీం దీనినే దరూద్ అంటారు ఇది సాయంకాలం చదువుతారో అదర కత్ హుషాతీమ ప్రళయ దినాన అతనికి నా సిఫారసు లభిస్తుంది అని ప్రవక్త సల్లాహు అయ్యూ వల్లం శుభవార్త ఇచ్చారు ఈ విధంగా మహాశివులారా వంతెనను దాటడం ఎంత కష్టతరమైన విషయమో దానిని సులభతరంగా చేసుకోవడానికి యహలోకంలో అల్లా మనకిచ్చిన ఈ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలి మహాశివులారా దీని తర్వాత కార్యక్రమంలో ఈ వంతెన దాటడానికి మనకు ఉపయోగపడే సత్కార్యాల గురించి మనం ఇన్షా అల్లా తెలుసుకుంటాము కొన్ని విషయాలైతే ఈ కార్యక్రమంలో కూడా మీరు తెలుసుకున్నారు కానీ ఇక్కడ ఒక విషయం తెలిపి ఈనాటి ఈ కార్యక్రమాన్ని ముగిస్తాను అదేమిటంటే ఈ వంతెన అనేది ఇందులో ఎవరు కూడా సందేహపడకూడదు మరియు ఇది పరలోక విషయం గనక దాని యొక్క సంపూర్ణ వివరాలను మనం ఇహ లోకంలో తెలుసుకోలేము కేవలం అల్లా మరియు ఆయన ప్రవక్త తెలిపిన విషయాలు తప్ప అయితే అది వెంట్రుక కంటే సన్నగా మరియు కత్తి కంటే ఎక్కువ పదునుగా దాని పదును ఉంటుంది అంటే అది ఎలా ఒక్కొక్కరు దాని మీది నుండి దాటుతారా ఒకే సందర్భంలో ఒక గ్రూపు ఒక వర్గం దాటుతుందా ఇవన్నీ విషయాలు అల్లాయే బాగా గురితెరుగుగాక కొందరు ఇలాంటి ప్రశ్నలు లేపి తర్వాత ఆ వంతెననే తిరస్కరించారు అందుకరకు అల్లాతో భయపడాలి ఇలాంటి పొరపాట్లలో పడకూడదు అల్లా మనందరినీ కూడా ఆ నరకంపై వేయబడే వంతెన క్షేమంగా సురక్షితంగా అతి వేగంగా ఎలాంటి కష్టం లేకుండా దాటే సద్భాగ్యం ప్రసాదించుగాక జజాకుల్లాహుఖైరా అసలాం అయికు వరహతుల్లాబరకాహు